మరాజన శృంగో మహాజనాధిపత సాశివసరంభా శంకరాచార్యమ్యమా వందే గురు పరంపరా ేత్ ఆవిర్భూతస్వస్తుమాత్రేణ అశరీరత్వ సశరీరవంత్రవర్ణాత్ అశరీరం శరీర ఆత్మకి శరీరంతో సంబంధం ఉన్నట్ట లేనట్ట అంటే ఉన్నట్టు లేనట్టు కూడా వివేకం ఉన్నట్లయితే శరీరంతో సంబంధం లేదు వివేకం లేకుంటే శరీరమే ఆ శరీరంతో కావలసినంత సంబంధం ఉన్నది శరీరస్థోపి కౌంటే నకరోతి నలిప్యతే ఇ సశరీరత్వా శరీరత్వ విశేషాభావ స్మరణాత్ అది గీత గీతలో ఎవరు స్మరించారంటే ఆత్మస్వరూపము సశరీరము అశరీరము రెండూ కూడా అదే సశరీరము అదే అశరీరము ఆ వాక్యం దూరణ ఎలా ఉందో శరీర స్థోపి శరీరము నందు ఉన్నదే అయినా ఆత్మ శరీరమునందు ఉన్నదే అయినా ఎండలో కూర్చోదు ఎండలో కూర్చో శరీరము నందు ఉన్నదే అయినా అంటే ఏమైంది అక్కడికి సశరీరం శరీర స్థూపి అంటే కదా శరీరము ఉంది శరీర సంబంధం కదా నా కరోతి చేయుటలేదు అంటే కర్త కాదు నాప్యతే అంటే ఫలము చేత లేపమును పొందుతలేదు అంటే భోక్త కాదు శరీరంలో ఉండి అంటే శరీర సంబంధం సశరీర కానీ కర్త కాదు భోక్త కాదు అంటే అశరీర శరీరంలో ఉంటే కర్తా భోక్త అవ్వాలి శరీరంలో ఉండి కర్తాభోక్త కాదంటే ఎక్కడ గుర్తుంది కాబట్టి సశరీర అశరీర రెండూ కూడా ఒకే ఆత్మకి శ్రీకృష్ణుడు అక్కడ స్పష్టంగా చెప్పాడు అక్కడ అపి కూడా అపి అంటే అర్థమేటి అజ్ఞానము చేత అవివేకము చేత శరీరమునందే ఉన్నది అని అనిపించిన అజ్ఞానాన్ని బట్టి శరీరమునందే ఉన్నదే అయినప్పటికీ అపి నాకు అోచ నలిపించేతే వివేకం కనుక ఉన్నట్లయితే కర్తృత్వ హోకృత్వంలో ఆత్మ ఎందు లేదు ఇప్పుడు ఈ పునర్జన్మ ఇత్యాది ప్రసంగాలు ఉన్నా చూసారా ఈ ప్రసంగాలు ఆత్మకి కావు ఆత్మకి కాదు పునర్జన్మ ఇచ్చేది ప్రసంగా ఆత్మకి పునర్జన్మ అవే ఉండవు సటిల్ సెల్ఫ్ రియల్ సెల్ఫ్ కాదు సటిల్ సెల్ఫ్కి అంటే దేహము ఇంద్రియములు మనస్సు అది శరీరం అంటే ఆ శరీరమే నేను అనుకున్న సందర్భంలో ఆ సటిల్ సెల్ఫ్కి ఒక సశరీరత్వం కారణంగా పునర్జన్మ ఇత్యాదులు సంభవం అవుతాయి ప్రసక్తమవుతాయి ప్రసక్తమవుతాయంటే ది బికమ్ రెలవెంట్ అశరీరమైన ఆత్మకి పునర్జన్మ ఇత్యాదులేమీ ఉండవు తస్మాత్ వివేక విజ్ఞానాభావాత్ అనావిర్భూతస్వరూప సన్ వివేక విజ్ఞానా వివేక విజ్ఞానాత్ ఆవిర్భూతస్వరూప్యతే కాబట్టి ఇప్పుడు ఆత్మని రెండు రకాలుగా మనం వర్ణించవచ్చు సశరీర అశరీర సందర్భాన్ని బట్టి వివేకం ఉంటే అశరీర వివేకం లేకుంటే సశరీర అలాగే ఒక ఒక జీవులు ఉద్దేశించి వాడు వివేకము గలవాడైతే ఆవిర్భూత స్వరూప అని వాడిని మనం వర్ణించవచ్చు ఆవిష్కరించుకునబడిన స్వరూపము గలవాడు వాడు వివేకజ్ఞానం గలవాడైతే వివేకజ్ఞానం లేనివాడు అనుకోండి అప్పుడు ఏమని చెప్పాలి అనావిర్భూత స్వరూప అంటే ఆవిష్కరించుకునబడని స్వరూపము గలవాడు కాబట్టి సశరీరుడు అంటే జీవుడు ఆత్మే ఆత్మే సశరీ ఎండలో నేడులో సశరీర అంటే జీవుడు అయిపోతుంది అదే ఆత్మ అనావిర్భూత స్వరూప కూడా అయిపోతుంది మళ్ళీ సేమ్ ఆత్మ అశరీర ఆవిర్భూత స్వరూప అయితే పరంపర అయిపోతుంది అదే పరబ్రహ్మ అయిపోతుంది కాబట్టి అక్కడ సందర్భాన్ని బట్టి చూసుకోవాలి అక్కడ ప్రజాపతి సంవాదంలో జీవుడు గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఎటువంటి జీవుడు అనావిర్భూత స్వరూపుడైన జీవుడు కాదు ఆవిర్భూత స్వరూపుడైన జీవుడు అనగా బ్రహ్మయే అగుణు కాబట్టి ఇక్కడ ధహరాకాశం అంటే బ్రహ్మే తప్ప జీవుడు కాదు అనావిర్భూత స్వరూపుడైన జీవుడు అంటే మీడే జీవుడే జీవుడే అవుతాడు దహరాకాశం జీవుడే అవుతుంది అనావిర్భూత స్వరూపం అయితే ఇప్పుడు ఇక్కడున్న ఆకాశము అది అజ్ఞానము అంటే జీవుడే అవుతుంది ఇంకేమవుతుంది అలా కాకుండా ఇక్కడ ఉన్న ఆకాశము అది సత్యము అని అన్నారు ఇప్పుడు బ్రహ్మ అనావిర్భూత స్వరూపమైతేనే జీవుడు ఈ వివేకాన్ని బట్టి ఉంటుంది ఈ ద్వైతులు ఆ ద్వైతవాదులు ద్వైతవాదులు ఉంటే వాళ్ళ ఫలానా వాళ్ళని కాదు ఉడితే దీంట్లో అలాగే పూర్వపక్షాలు సిద్ధాంతాల్లో ద్వైతవాదులు ఈ ద్వైతవాదులు అడుగుతారు ఏ శంకరం చెప్పు జీవుడు పరమాత్మ అవునా కాదా అని చెప్పు అంటే పరమాత్మయ్యారా మరైతే వాడికి పూర్వజన్మ ఉందంటావు అంటే అజ్ఞానము ఆవిర్భూత స్వరూపము కానివాడు ఇది పూర్వజన్మ అదిగో ఓసారి పూర్వజన్మం ఉందంటావు ఇంకోసారి పరబ్రహ్మ అంటావు మనం ఇట్స్ నాట్ లైక్ దాట్ వివేక విజ్ఞానం అంటే వాడు పరబ్రహ్మ ఏ పునర్జన్మ లేదు వివేక విజ్ఞానం లేకపోతే వాడు జీవుడు పరబ్రహ్మ కానే కాడు కాబట్టి వాడికి ఇంకా సుఖము దుఃఖము జన్మ మరణము తప్పము ఇందుకే నువ్వు ఏదో ఒకటి ఒకటి అలా దుక్కుతుంది ఒకటి చెప్పంటే అక్కడ రెండు ఉన్నప్పుడు ఒకటి చెప్పడం ఎలా కుదురుకుతుంది రెండు స్థితులు ఉన్నాయి అక్కడ జ్ఞానము అజ్ఞానము ఉన్నప్పుడు రెండు చెప్పుకోవాల్సి నూ అన్యాదర్భావ అనావిర్భావ స్వస్ సంభవత స్వదేవా మంచి వాక్యం ఇది ఫిలాసఫీ ఫిలాసఫీ అంటే తత్వం ఇంటే మీ విశ్వాసాలు మీ నమ్మకాలు ఆ కథలు అంతా కాదు తత్వం ఇప్పుడు స్వరూపం ఉన్నది స్వరూపము అంటే దాని ఎస్సెన్షియల్ నేచర్ లైక్ బంగారము దాని ఎస్సెన్షియల్ నేచర్ ఏమిటి పచ్చగా మెరిసే లోహము అని అనుకున్నాం ఏదో మాట ఏదో దృష్టాంతా పచ్చగా మెరిసే లోహము మీకు మీరు దాన్ని ఆ విధంగా గుర్తించినప్పుడు లేదా అది అది పొచ్చగా మెరిసే లోహము బంగారము అని మీకు తెలియనప్పుడు తెలిసినప్పుడు తెలియనప్పుడు అంటే అనావిర్భావ అనావిర్భావ నేను తెలియలేదు లేదు ఆవిర్భావము అంటే స్పష్టంగా తెలియలేదు అనావిర్భావ మీకు తెలియదు తెలియలేదు ఆవిర్భావ తెలిసింది ఇప్పుడు బంగారము ఆవిర్భావస్వరూపము గల బంగారము అనావిర్భావస్వరూపము గల బంగారము ఒక్కటిగానే ఉంటాయా వేరువేరుగా ఉంటాయా ఒక్కటిగానే ఉంటాయా ఇన్ని బంగారాలు ఉండవు వంగారంలో ఒక్కటే కదా కాబట్టి సపోజ్ వీడి జీవుడున్నాడు వీడు అజ్ఞానంలో ఉన్నప్పుడు వీడికి పూర్వజన్మ పునర్జన్మ సత్యం సుఖం దుఃఖం సంసారం యథార్థమే వీడే ఆ జ్ఞానం వచ్చేస్తే పరబ్రహ్మ అది యథార్థం ఎలా తిరుగుతుంది అలా కుదరదు మళ్ళీ ఇందాక నేను చెప్పినట్లు మళ్ళీ చిన్న మార్పు అర్థమవుతుంది అండి సో ఎందుకంటే స్వరూపం అనేది ఆవిర్భావంలో ఓ రకంగానూ అనావిర్భావంలో ఇంకో రకంగానూ ఉండదు అన్యాదృశముగా ఉండదు ఆవిర్భావం ఉన్నప్పుడు బంగారము ఆవిర్భావం ఉన్నప్పుడు పచ్చగా తెలిసే లోహమని అది అనావిర్భావము వీడికి తెలియనప్పుడు అది మెరవదని పచ్చగా ఉండదని లోహము కాదని అలా ఉండదు ఆవిర్భావ అనావిర్భావములు రెండింటి కూడా అది ఒక్కలాగే ఉంటుంది ఎందుకు తెలుసిన స్వరూపత్వాదేవా దాని స్వరూపం అలాగే ఈ ఆత్మ ఇది పరబ్రహ్మ వీడికి ఆవిర్భావం ఉన్నా పరబ్రహ్మే ఆవిర్భావం లేకున్నా పరబ్రహ్మే ఆవిర్భావం ఉంటే ఎలాగూ పరబ్రహ్మ జీవ ముక్తి ఆవిర్భావం లేకుంటే సంసారము అని మనం అంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏమైనట్టు ఈ సంసారం అనేది కూడా కల్పితం అవ్వాలి అది సత్యం కాదు అదే పాయింట్ సంసారం కూడా కల్పితం ఈ సంసారం కూడా కల్పితం ఇది ద్వైతంలో ముంగుడు పెద్ద సమాచారం సంసారం కల్పితమైతే బంధము కల్పితమైతే బంధం విముక్తి ఏమిటవుతుంది కల్పితము కొంత విముక్తి కూడా కల్పితమైతే ఆ విముక్తి కోసం వచ్చిన శాస్త్రం ఏమిటవుతుంది కల్పితము ఉపాసనలు ఏమవుతాయి ఆ విముక్తి కోసం వచ్చిన ఉపాసనలు కర్మలు కూడా కల్పితము అవుతాయి అవుతాయి అంటే అది ఎలాగండి మనం ఇక్కడ అందరం కలిసి కూర్చున్నది ఇదంతా కల్పితమని నిరూపించడానిక లేకపోతే ఇదంతా గొప్పదని నిరూపించడానిక ఇదంతా గొప్పది దాంట్లో ఏం సందేహం లేదు కానీ కల్పితము ఎనివే యు గార్ ది పాయింట్ కాబట్టి ఆవిర్భూత స్వరూపుడైన జీవుణ్ణి అక్కడ చెప్తాం అంటే ఆ జీవుడు పరబ్రహ్మయే అంటే అర్థం ఏంటి ఆ జీవుని ఎందు జీవత్వ భ్రాంతి లేదు అనావిర్భూత స్వరూపుడు అన్నప్పుడు జీవత్వం ఉంటుందనకూడదు జీవత్వ భ్రాంతి ఉంటుంది అది బంగారమని తెలియనప్పుడు అది బంగారమా కదా బంగారమే బంగారమని తెలిసినప్పుడు బంగారమా కదా బంగారమే బంగారమని తెలిసినప్పుడు ఇది బంగారం కాదు అనే భ్రమ ఉండదు బంగారమని తెలియనప్పుడు ఏముంటుంది బంగారము కాకపోవుట అని ఉంటుందా ఉండదు బంగారము కాదు అనే భ్రమ ఉంటుంది కాబట్టి ఆత్మస్వరూపము తెలియనప్పుడు ఉండేది సంసారం యొక్క భ్రమ మాత్రమే ఇప్పుడు చూడండి నాకు భయములు కలవు నాకు భయములు కలవు నాకు నీడలో కూర్చోండి ఆ ఎండ పడకుండా ఏదైనా చేయండి నలభై మూడు డిగ్రీ నలభై నలభై రెండు డిగ్రీలో నలభై మూడు డిగ్రీలో గత నెల రోజుల నుంచి అదే టెంపరేచర్ ఉంది ఆ పొద్దున్నపూట నలభై ఒకటి ఉంటుంది మధ్యాహ్నం నలభై రెండు నలభై ఎందుకంటే నా టెంపరేచర్ నా ధర్మోమీటరు పొద్దున్నపూట థర్టీ చూపించింది ఫైవ్ ఓ క్లాక్కి వచ్చి ముందు ఎయిట్ ఓ చూపించింది మధ్యాహ్నం నేను వెళ్ళినప్పటికి మళ్ళీ థర్టీ వెళ్ళిపోతుంది ఇట్ ఈ రియల్ హార్ట్ సమ్మరంటే వేడిగా ఉంటుంది అంత ఏం సందేహం లేదు కానీ ఇంత ప్రొలాంగ్డ్ గా ఉండడం కొంచెం విడ్డోను అనిపిస్తోంది నిన్న కాకినాడలో నలభై ఏడు రాజమండ్రి ఫిఫ్టీ టచ్ చేసేస్తున్నా నేను ఇంకో పవిత్రలో ఏదో అనుకున్నావు మా చిన్నప్పుడు మేము ఏం చదివామంటే సోషల్ స్టడీస్లో ఏం చదివామంటే సముద్ర తీరంలో వేసవి కాలం ముందు చల్లగాను శీతకాలం ముందు వెచ్చగాను ఉండును దానికి కారణమేమి ఐదు మార్కులు క్వశ్చన్స్ కారణం ఏమిటంటే భూమి తొందరగా వేడిక్కి తొందరగా చల్లారును నీరు మెల్లగా వేడిక్కి మెల్లగా చల్లారులు కాబట్టి భూమి చల్లారిపోయినా నీరు ఇంకా చల్లారద కనుక శీతకాలంలో వెచ్చగా ఉంటుంది భూమి వేడెక్కిపోయినా నీరు ఇంకా వేడెక్కదు కనుక వేసవి కాలంలో చల్లగానే ఉండను సముద్ర తీరాన్ని ఇప్పుడు ఏమైంది ఆ పాఠాలన్నీ ఏమైపోయాయి దే ఆర్ నాట్ వ్యాలీ డెలీవర్ కాకినాడలో నలభై ఏడు ఏంటండి కానీ కాకినాడలో నలభై ఉండడం అది కొంచెం విదూరం సంథింగ్ రాంగ్ ఏదో అయింది ప్రకృతికి ఏదో తేడా వచ్చింది ఎటాలజీ మారింది కాబట్టి అనావిర్భూత స్వరూపుడు జీవుడే అని అనుకోవద్దు అనావిర్భూత స్వరూపుడు కూడా పరబ్రహ్మే కానీ అనావిర్భూత స్వరూపుని విషయంలో జీవత్వ భ్రాంతి ఉంటుంది కాబట్టి వర్ణనలు ఆ వర్ణనంతా కూడా జీవరూపంగానే ఉంటుంది వర్ణన ఆవిర్భూత స్వరూపుడు విషయంలో జీవత్వ భ్రాంతి కూడా ఉండదు అంటే చర్చ నేనేమని చెప్తున్నానంటే ఇప్పుడు మీకేమైనా భయాలు కామనలు బెంగలు ఉన్నాయనుకోండి అవి ఎంతవరకు ఉంటాయో తెలుసినా మీరు ఒక సత్యాన్ని గుర్తించి వరకే మాత్రమే ఉంటాయి ఆ సత్యాన్ని గుర్తించడమే కష్టం అది అది గుర్తించడమే చాలా కఠినమైన విషయం ఇంకో చిత్రం ఏంటంటే అలాగంటే సత్యం ఒకటి ఉందని కూడా జనానికి తెలియదు అలాగంటే సత్యం ఒకటి ఉంది అని కూడా ఎరగదు సరే ఈ కర్మ వాళ్ళు ఈ ఉపాసనల వాళ్ళు వాళ్ళకి తెలుసున్నది సున్నా వాళ్ళకి వాళ్ళకి తెలుసున్నది ఏముంటుంది ఆ కర్మ ఎలా చేయాలో అంతేగా మన కర్మకి ఏం తెలుస్తుంది ఏ హోమం తర్వాత ఏ హోమం చేయాలి అది తెలుస్తుంది సక్రమంగా తెలిస్తే వాడు పుణ్యాత్ముడే అంటే అంతకంటే వాడికి ఏం తెలుస్తుంది ఉపాసకుడు ఉంటాడు ఏదో ఉపాసన తెలుస్తుంది అది సక్రమంగా ఇప్పుడో ఒక ఒక వేద పండితుడు నా దగ్గర వచ్చాడు వచ్చి శ్రీ మొదలు పెట్టమంటారా అని అడిగారు నేను అన్నాను ఇప్పుడు ఎస్ అన్నవా నువ్వు ఇప్పుడు శ్రీ మంచిది దాన్ని మనం నువ్వు ఎందుకంటాం ఎస్లా ఉంటే ఎక్కడ మొదలు పెడుతున్నాడో ఏం మొదలు పెడుతున్నాడో ఎలా మొదలు పెడుతున్నాడో ఏదో వామాచారం అని ఇదంతా మొదలు పెట్టేటంటే అది అసందర్భంగా తయారవుతుంది అందులో వేదం చదువుకున్న వాడికి శ్రీ విద్య ఎందుకు వేదమంతా తర్వాత శ్రీ విద్య ఆ వేదం మీద శ్రద్ధ లేదని తెలియదా లేదా సో నేను నా కంగారు పడక ఆలోచిస్తాము కంగారు అలా నడిచేస్తుండగా చెప్పేయడం కాదు కొంచెం థింక్ అబౌట్ ఇట్ గాయత్రి ఏమాత్రం చేస్తున్నావు రోజుకన్నా అడిగా అంటే గాయత్రి ఏముందో నువ్వు విసరంతే చూస్తున్నావు కొంచెం ఎక్కువ చేస్తూ ఉండు రోజు సహస్ర గాయత్రి చేస్తూ ఉండు కొంతకాలం తర్వాత శ్రీవిజ్జీ గురించి ఎవరికి కాదు ఆ గాయత్రి దేవే దారి చూపిస్తుందయా కొంచెం కొంతకాలం సహస్ర గాయత్రి చేశాక మళ్ళీ మనం శ్రీవిద్య గురించి ఆలోచిద్దాము అని చెప్పాను వైదికుడికి నా గాయత్రియా పరం మంత్రం అసలు దీని గురించి ఇంకా ఇన్ని ఆలోచనలే చేయక్కర్లా గాయత్రిని మించిన మంత్రమే లేదు ఇంకా వేరే మంత్రం ఎందుకండి అనవసరంగా ఆ మంత్రాన్నే జపం చేసుకుంటే సరిపడుతుంది కాబట్టి ఈ ఉపాసకులు ఉన్నారే వాళ్ళకి వాళ్ళు చేస్తున్న ఉపాసన ఆ కొద్దిపాటి బాగా తెలిస్తే సంతోషం అక్కడికి అదే పుణ్యాత్ములు అది కూడా తెలియకపోతే దుఃఖించాలి కానీ అది ఆ మాత్రం తెలిస్తే సంతోషమే అంతకు మించి వాళ్ళకి తెలియదు ఇప్పుడు నేను చెప్తున్న సత్యము వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు కర్మీ ఉపాసకుడు వాళ్ళకి ఈ సత్యం తెలిసే అవకాశమే లేదు ఈ సత్యం తెలిస్తే వేదాంతులకే తెలియాలి దురదృష్టం ఏంటంటే వేదాంతులు కూడా తెలుసుకోవట్లేదు ఎందుకంటే వేదాంతులు కూడా పేరు వేదాంతము కర్మా ఉపాసన ఎక్కువ తర్వాత ఈ ఆశ్రమాల్లో ఏమిటంటే ఫండ్రైజర్స్ ఫండ్రైజ్ చేస్తూ ఉండడం బిల్డింగ్లు కొడుతూ ఉండడం ఫెసిలిటీస్ని విస్తరించడం అదే తప్ప తత్వం ఆత్మ విచారం చాలా తక్కువ ఉంటుంది తర్వాత సోషల్ సర్వీస్ అని సోషల్ సర్వీస్ ఆల్సో ఇట్ కమ్స్ విత్ ఎఫ్ సాట్ సో నేను చూస్తూ ఉంటా కదా సోషల్ సర్వీస్ యాక్టివిటీ అంత ఎక్కువగా కాకుండా ఏదో నేను కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటాను సోషల్ సర్వీస్ సో ఇట్ ఈజ్ గుడ్ బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూప్ హోల్స్ దాంట్లో ఉండే సమస్యలు దాంట్లో ఉంటాయి వాటెవర్ సో ఈ సత్యాన్ని వేదాంతులు కూడా పట్టించుకోవడం మానేశారు కూడా కర్మ ఉపాసన ఎందుకంటే కర్మ చేస్తే జనం వస్తారు ఉపాసన అంటే జనం వస్తారు మీరు ఆత్మతత్వాన్ని గురించి చెప్తే జనం రాదు సో లత త్రిశత్తులు ఏదో మొదలు పెడితే జనం వస్తారు కుంకుమ పూజ కూడా చేయించు రూపాయలు ఎవరోహణ పెట్టడం కుంకుమ పూజ బాగా చేసి పురోహిత రోహణ ఉంటాడు కదా అరే నీకు రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తాంటారు నాతో పాటు ఉండాలంటే నేను ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినాను మనతోటే ఉండిపోతాను ఎందుకంటే మనం వాళ్ళకి కావాల్సిన వ్యవస్థ చేస్తూ ఉంటే సో రోజు కుంకుమ చేస్తూ ఉంటాడు ఆఖరిని వచ్చి అలా వ్యవస్థకి సూపర్వైజ్ చేస్తూ ఇదో అలా వేరే పోయి వేదాంతులు కూడా వేదాంతాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయటం అనేది తగ్గిపోయింది మరి అన్ఫార్చునేట్ ఎందుకు ఇంత ఉపతిఘతం అదేదో చెప్పేస్తే అయిపోతుంది కదా అది ఏమిటంటే ఎందుకంటే మరి ఆ దాని విలువ అందుకోసం నా ఉద్దేశంలో మీ జీవితంలో మీకు కామనలు కానీ భయాలు కానీ దెంగలు కానీ ఒక రకమైన అసంతోషం కానీ ఉన్నప్పుడు ఆ సర్వము మీ మనస్సు కల్పించినది మాత్రమే మీ స్వరూపంలో ఇవి ఏమీ లేవు కాబట్టి మీరు ఫైట్ చేయాల్సింది ఎలిమెంట్స్ని కాదు దేవతల్ని కాదు లేకపోతే దేవుణ్ణి కాదు డెస్టినీని కాదు ప్రారంభాన్ని కాదు మీరు వాటిని నక్షత్రాలని కాదు గ్రహాలను కాదు మీరు వాటిని వ్యక్తిని ఫైట్ చేయనక్కర్లేదు మీరు మీ మైండ్నే ఫైట్ చేయాలి మైండ్ని ఫైట్ చేయటం అంటే మళ్ళీ దానికి మళ్ళీ అది మళ్ళీ ఒక రాంగ్ డైరెక్షన్లో పోకూడదు మైండ్ ఫైట్ చేయడం అంటే హఠయోగ పద్ధతి ఉంటుంది అది కాదు అది కాదు మైండ్ని ఫైట్ చేసే పద్ధతి మైండ్ని ఫైట్ చేసే పద్ధతి ఏమిటంటే మైండ్ని అలా లాలిస్తూ చిన్నపిల్లవాడిని లాలించినట్టుగా లాలిస్తూ మైండ్ వీడల ద్వేషభావాన్ని పెంచుకోకుండా మైండ్ని సాక్షిగా ఉంటూ మైండ్కి అతీతంగా పోవడమే గుణాతీతుడు అవడం అవ్వ అవ్వాలే కానీ గుణాలతో యుద్ధం చేయమని శాస్త్రం చెప్పట్ల గుణాలకు అతీత గుణములు అంటే మా ఇండే కాబట్టి ఆ స్వరూపనిష్ఠుడిగా ఉండడమే గుణాతీతుడు కూడా తన స్వరూపము నిలిచి ఉండుటే అంటే అర్థం ఏంటంటే యూ షుడ్ గో విత్ లోపలికి పోవాలి అది తప్ప ఈ సంసారానికి వేరే ఉపాయం ఏది లేదు ఎందుకంటే మీ స్వరూపము అది మీకు జ్ఞానం ఉన్నప్పుడు ఓ రకంగాను జ్ఞానం లేనప్పుడు ఇంకో రకంగాను అలాగేమీ లేదండి స్వరూపం ఎప్పటికీ అన్యాదృశ్యం కాదండి వీరికి ఆత్మసాక్షాత్కారం కలగలేదు కాబట్టి స్వరూపం ఇంకో రకంగా ఉంది ఆత్మసాక్షాత్కారం కలిగింది కాబట్టి స్వరూపం ఇంకో రకంగా ఉంది దాన్ని అన్యాదృష అంటారు శంకరుల యొక్క పదం అలాంటి అన్యాదృశములు కావు మీరు చేయాల్సిందల్లా మీ స్వరూపాన్ని తెలుసుకోనుక తప్ప ఇంకా చేయాల్సింది వేరేమీ లేదు స్వరూపము బ్రహ్మయే ఏం మిథ్యాజ్ఞానకృత ఏ జీవపరమేశ్వరయోర్భేద నవస్తు వ్యోమవత్ అసంగత్వా విశేషాత్ ఇప్పుడు ఇక్కడ మీరు చర్చ చూసారా గమనించారా చర్చ ఏంటంటే ఇది అహనాకాశము జీవుడా దేవుడా అనే చర్చ ఇట్ జీవా బ్రహ్మ అంటే అర్థం ఏంటి చర్చ శంక ఎలా మొదలైంది ఎందుకు మొదలైంది అంటే జీవుడైతే బ్రహ్మ కాలేదు బ్రహ్మ అయితే జీవుడు కాలేదు జీవుడు వేరే బ్రహ్మ వేరే అనేటువంటి ఒక భావన మీద బేస్ అయ్యి ఆ చర్చ వచ్చింది ఈ జీవుడు ఆ దేవుడు ఎంత వేరుగా ఉన్నారు ఎంత మటుకు వేరుగా ఉన్నారు అసలు నిజానికి జీవుడు దేవుడు వేరే కాదండి అని అసలు చర్చే ఇంకా చర్చ ఆ ప్రశ్నే లేదు యొక్క భర్త శిలా లేకపోతే కోదండరాముడా అనే అలాంటి ప్రశ్నలు ఉంటాయా ఉండవు ఎందుకంటే శ్రీరాముడే కోదండరాముడు కోదండరాముడే శ్రీరాముడు ఆ రకంగా ఈ దహరాకాశము జీవుడా దేవుడా అనే ప్రశ్న ఎందుకు వచ్చింది జీవుడే దేవుడు దేవుడే జీవుడైతే అసలా ప్రశ్నే అక్కర్లేదు కదా ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే జీవుడు వేరు దేవుడు వేరు అనే బేసిస్ మీద వచ్చింది ఏమిటి ఆ భేదం జీవుడికి దేవుడికి ఉండే భేదం ఏమిటి అంటే ఆ భేదము యథార్థమైన భేదమా కాదు మిథ్యాజ్ఞానకృత ఏవా భేదాన్ని మీరు నిర్ధారణ చేస్తే తర్వాత ప్రశ్న ఉంటుంది అసలు భేదమే అది యథార్థం కాదు కేవలము అజ్ఞానము చేత మిథ్యాజ్ఞానం అంటే అజ్ఞానం భ్రాంతి తప్పుగా తెలుసుకున్నట ఉన్నదో ఒకటి మనం తెలుసుకునేది మరీ దాన్ని మిథ్యా జ్ఞానం ఉంటాం సో నేను కొంచెం మౌనంగా ఉన్నా మౌనంగా ఉంటాను నేను పెద్ద ఎక్కువ మాట్లాడా మౌనంగా ఉంటే ఒక ఒక స్టూడెంట్ అనుకున్నారు స్వామీజీకి మన మీద కోపం వచ్చింది అనుకున్నా ఇది మిథ్యా జ్ఞానం ఉంటాయి ఇంకా మిథ్యాజ్ఞానం దానికి దృష్టాలు కోపం నాక అయ్యో కోపమేం లేదండి అందులో మేమేది ఎందుకండి కోపం మీరు ఇంత సేవ చేస్తున్నారు మీరంటే వల్లమాలిన ప్రేమ తప్ప కోపమే లేదు అసలు మరైతే మౌనంగా ఎందుకున్నారో అది ఒక అలవాటు అంటే ఒక చేతగారిధనము ఒక అలవాటు కొంతది కొంత సో అంతకు మించి కాబట్టి అక్కడ ఉన్నది ఒకటి తెలుసుకునేది మరొకటి సో ఉన్నది బ్రహ్మ కానీ మీరు జీవుడు తెలుసుకుంటున్నది అంతే భేదం మిథ్యాజ్ఞానకృతమైన భేదమే తప్ప ఆ భేదాన్ని పురస్కరించుకునే ఈ చర్చ ఎంత చేస్తున్నాం మనం వాస్తవమైన భేదమైతే లేనే లేదు ఎందుకంటే వ్యోమవత్ అసంగత్వా విశేషాత్ ఇప్పుడు జీవుడని మీరు అంటున్నారు జీవుడంటే మధ్య కాదుగా దాన్ని ఎవడో అందరూ ఒప్పుకుంటారు జీవుడంటే మధ్య మాంసమయుడు కర్మవాదులు కూడా ఇక్కడ యజ్ఞం చేసిన జీవుడు అక్కడికి పోయి స్వర్గంలో భోగాన్ని అనుభవించాలి ఆ యజ్ఞ ఫలం అక్కడ దొరుకుతుంది వీడికే ఈ హవాలా అక్కడ డాలర్లు ఇస్తే రూపాయలు ఇక్కడ ఇస్తారు అక్కడ ఎవరు రూపాయలు అక్కడే రూపాయలు వీళ్ళ చేతిలో పెట్టినట్టు అయితే సో హవాల అక్కడ డాలర్లు ఇస్తే ఇండియాకి రూపాయలు ఇస్తారు ఇండియాలో రూపాయలు కావాలి అక్కడ డాలర్లు ఇస్తారు అలాగే ఇక్కడ యజ్ఞం చేస్తే స్వర్గంలో భోగం లభిస్తుంది యజ్ఞ ఫలం అక్కడ లభిస్తుంది యజ్ఞ ఫలం ఎలా లభిస్తుంది మధ్య మాంసమయుడికి లభిస్తుంది లభించాలి మధ్య మాంసమయుడికి లభించదు ఈ మధ్య మాంసం పోతుంది అంటే ఈ మధ్య మాంసములకు ఒక సటిల్ సెల్ఫ్ ఒకటి ఉందనమాట అది దానికి లభిస్తుంది అంటే ఆ సటిల్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటి ఈ సటిల్ సెల్ఫ్ ఎక్కడుంది మధ్య మాంసమయమైన దేహంలో ఉంది కానీ మజ్జా మాంస లక్షణం దానికి వచ్చిందా రాలేదు అని చెప్పినే అది స్వర్గానికి పోయి భోగాన్ని అనుభవించగలుగుతుంది మేమేమంటున్నామంటే ఆ సటిల్ సెల్ఫ్ అసలు సెల్ఫ్ కాదు అది కూడా దేహం వంటిదే తేడా తప్ప అది కూడా అది శరీరమే అది కూడా స్థూల శరీరము సూక్ష్మ శరీరము అది కూడా శరీరమే కాబట్టి అక్కడ ఉన్నది ఆత్మ చైతన్యం అదే నువ్వు నువ్వు ఆ సటిల్ సెల్ఫ్ కాదు సటిల్ సెల్ఫ్ అంటే మనహా మనస్సు అది కాదు నువ్వు దేహం కాదని ఎలా అయితే తెలుసుకున్నావో గాడ్ బ్లెస్ యూ దేహం కాదు నేనని తెలుసుకున్నాడు కదా అదైతే స్వర్గ్యానికి ఎలా వెళ్తాడు దేహం కాదని ఎలా తెలుసుకున్నావో ఆ సటిల్ సెల్ఫ్ కూడా కాదని తెలుసుకుంటే అయిపోయే సో నీవు శుద్ధ చైతన్యము సో ప్యూర్ సెల్ఫ్ నీవు శుద్ధమైన ఆత్మ శుద్ధమైన ఆత్మ ఎలాంటిది అంటే ఆకాశము వంటిది ఇప్పుడు యజ్ఞశాలలో ఆకాశం ఉంటుంది కళ్ళు కాంపౌండ్లో ఆకాశం ఉంటుంది ఇప్పుడు కళ్ళు కాంపౌండ్లో ఉన్న ఆకాశము పవిత్రము అపవిత్రము యజ్ఞశాలలో ఉన్న ఆకాశము పవిత్రము అన్నానికి వీల్లే కళ్ళు కాంపౌండ్లో ఉండే వాయువు అపవిత్రం వాయువు అపవిత్రమే వాయువు దగ్గర సంఘం వచ్చేసింది అక్కడ ఎందుకంటే వాయువు ఆ గంధాన్య దాన్ని స్వీకరిస్తుంది అక్కలు కాంపౌండ్లో వెళ్ళి వస్తే స్నానం చేయాలి ఆకాశం అపవిత్రమైనందు వల్ల కాదు వాయువు అపవిత్రం యజ్ఞశాలలో వాయువు ధూమంతో పవిత్రంగా ఉంటుంది వాయువు ఆకాశం మరి ఆకాశం మాట ఏమిటండి ఆకాశం పవిత్రమేది అది పవిత్రము కాదు అపవిత్రము కాదు పవిత్రము అపవిత్రము అనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటుంది అసంగంగా ఉంటుంది అసంగము ఆకాశము అసంగము ఆత్మ అసంగం అసంగము అనే మాటలో తేడా ఏమీ లేదు అసంగత్వ అవిశేష విశేషం అంటే తేడా అవిశేషం అంటే తేడా లేదు అంటే ఆకాశము ఎంతటి అసంగమో అని అందరికీ తెలుస్తూ ఉంటుంది ఆకాశము అసంగము అనే దృష్టాంతం ఆత్మ కూడా అంతటి అసంగము కాబట్టి ఇక్కడుండే సుఖ దుఃఖాలు శోకమోహాలు పుణ్యపాపాలు వీటితోటి ఆత్మకు సంగము లేదు కాబట్టి జీవుడంటే అదిగో ఆత్మ ఆ శుద్ధ ఆత్మే జీవుడు కాబట్టి జీవుని యొక్క యథార్థ స్వరూపము బ్రహ్మయే తెలియకపోతే అజ్ఞానం చేత వాడు తనని తాను పరిచ్ఛందుడుగా వాడు అది అది అజ్ఞాన చేత కల్పితమైనటువంటి సంసారిత్వమే తప్ప వాస్తవమైన సంసారిత్వం అనేది అసలు ఉండనే ఉండదు ఎందుకంటే తెలిసిన బంగారం ఓ రకంగానూ తెలియని బంగారం ఇంకో రకంగానూ ఉండవు ఉండవు ఒకలాగే ఉంటాయి యతశ్చైతదేవం ప్రతిపత్తవ్యం అంటే ఆత్మ తెలియనప్పుడు అజ్ఞాని సంసారిగా భ్రమి అనిపిస్తుంది తెలిస్తే బ్రహ్మయే అనే ఈ విషయాన్ని ఈ విధంగానే తెలుసుకోవడానికి అదే సత్యమోన నిర్ధారించుకోవడానికి హేతువేమి అంటే ఆ హేతు అని చెప్తున్నారు అదే ఆ ఇంద్ర ప్రజాపతి సంవాదాన్నే చేసినావు అప్ ఆ ఇంద్ర సంవాదాన్ని ఆ జీవుడు అక్కడ ఆవిర్భూత స్వరూపుడైన జీవుడు అంటే బ్రహ్మయే అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం ఆ సంవాదంలో ఉండే సారమంతా ఇప్పుడు టైప్ చేసేస్తున్నారు యత ఏషోక్షిణి పురుషో దృశ్యతేపదిశ్య ఏతదృతమభయమేతద్ బ్రహ్మాుపదిశతి ఇప్పుడు ఇంద్రుడును విరోచనుడు వెళ్ళారు కశ్యమ ప్రజాపతి దగ్గరికి ఆయన మొదలుపెట్టాడు ఆత్మ గురించి చెప్పుకుని అడిగాడు వెళ్ళాడు వెళ్ళి అడిగింది డైరెక్ట్గా ఆత్మే కావాలని అడిగారు చాలామంది అలా అడగరు అలా ఉంది స్వామిజీ మీరు ఏదైనా చెప్పండి అంటే ఏం చెప్పండి రా ఏం చెప్పండి లేదు ఏదైనా చెప్పండి అంటే ఏం చెప్పను పోనీ ఏదైనా తింగంటని చెప్తాను వింటారా కూర్చొని ధాతువులు ఏవైనా చెప్తారు పోనీ వింటారా ఏం చెప్పండి లేదు మీరు అడగండి ఏదైనా చెప్తానంటే అడగడానికి కూడా మాకు తెలియదండి మీరే ఏదైనా చెప్పండి అని అని చాలా గంభీరంగా ఆకర్షణ చేసుకుంటాం అంటే వారి అభిప్రాయం ఏమిటంటే మేము ఎంతటి వినయశీలుడమో అర్థం చేసుకో అని వారి అభిప్రాయం అంటే నేనంటాను అది వినయం కాదయ్యా మూర్ఖత్వం అది దాన్ని వినయం అనొద్దు వినయం ఎలా ఉంటుంది మనకి తెలుసున్న కొద్దిలో మనకు తెలియని అంశాలు ఉన్నాయి ఈయన్ని మనం ఏదరిగితే చెప్తాడు ఆయన యొక్క సమయాన్ని శక్తిని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని మీరు ఏదైనా కొంచెంసేపు ఆలోచిస్తే నేను వచ్చే ముందు దాన్ని వినయమంటాను కానీ ఇలాంటి అతి తెలివితేటల్ని వెళ్ళే వాళ్ళం కానీ ఉంటుంది కాబట్టి అడగందే చెప్పరు అడగాలి ఇంద్రుడు కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి మాకు ఆత్మస్వరూపం గురించి చెప్పండి అని అడిగాను ఇది ఎక్కడ మీకు ఇప్పుడు అర్జెంటుగా కావాల్సి వచ్చిందిరా మీతో అడిగాడు అడిగితే మేమైతే పెద్ద పెద్ద సామ్రాజ్యాల్ని ఏలుతున్నామే కానీ ఈ సంసార దుఃఖం మాకు తప్పలేదు మేము ఎక్కడో విన్నామండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటేనే సంసార దుఃఖం తప్పుతుంది తప్ప సామ్రాజ్యానికి అధిపతి తప్పదది అని విన్నాము ఒకటి అయిపోయాం ఇంద్ర పదలు నాకు వచ్చేసిందే కానీ ఆత్మస్వరూపం తెలుసుకోకపోతే సంసార దుఃఖం పోయే ఉపాయం లేదని విన్న విని మీ దగ్గరికి వచ్చాము అంటే బుద్ధిమంతులే మీరు అనే ఆయన ఉపదేశం మొదలుపెట్టాడు ఎలా మొదలుపెట్టాడంటే యేషోక్షిణి పురుషోత్తే అని మొదలుపెట్టాడు ఈ కంటి లోపల చూచేవాడు ఒకటి ఉన్నాడు కదరా అని మొదలుపెట్టాడు అంటే వాడు ఆన్ ది ఎట్ దట్ పాయింట్ వాడు ఎవడు జీవుడు కంటి లోపల చూచేవాడు అంటే వాడు ఎవడవుతాడు శశిధీరుడైన జీవుడవుతాడు ఏమండి అక్కడ మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఆ జీవుడు గురించి చెప్పి చెప్పి చెప్పి ఫైనల్గా ఏమన్నాడంటే ఏ తదృతం అభయం ఏ తద్ బ్రహ్మ అని ఎక్కడ మొదలుపెట్టాడు యశోక్షిణి పురుష అని మొదలుపెట్టాడు యశోక్షిణి పురుష అంటే కంటిలోపలండి చూస్తున్నవాడంటే అది నేనే అంటే జీవుడు అని మొదలుపెట్టాడు జీవుడనే మొదలుపెట్టాడు ఏమన్నా ఈ దేవుణ్ణి చూపించాలంటే జీవుడితో మొదలుపెట్టాలి నాకు దేవుణ్ణి చూపించు అంటే సరే అయితే నువ్వు మ్యాప్ తెచ్చుకోవాలి కాశీగారు రామేశ్వరం చూపించడం కాదు కాశీగర్ రామేశ్వరం ఒకడు చూపిస్తాడు జరూసలం చూపిస్తాడు మరొకడు అదే దేవుణ్ణి చూపించడం అంటే దేవుణ్ణి చూపించడం ప్రజాపతి గారు చూపించినట్టు చూపించాలి ఆయన అలా నీ కంట్లో ఉండి చూసి కూడా ఉన్నాడు కదా మొదలుపెట్టాడు అవును ఉన్నాడు అని మొదలుపెట్టాడు అంటే ఎక్కడ మొదలుపెట్టాడు అనమాట జీవుడితో మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఆ జీవుణ్ణి శోధన చేశాడు జీవుని యొక్క జీవుని కొంచెం దాన్ని చర్చలో పెట్టాడు జీవుడంటే అయోగ్యుడు అభాగ్యుడు అని వీడు నిర్ణయించి కూర్చుంటాడు అలా కాదు అంత అలా కంగారు పడకు అయోగ్యుడు అభాగ్యుడు అలా కంగారు పడకు కొంచెం శోధన చేశాడు శోధన చేసి జాగ్రత్త అవస్థనంతని చేయగా ఏమని తేలిందంటే ఆ జీవుని యొక్క యథార్థస్వరూపము అమృతం మరణించదు ఈ కంట్లో ఉన్నవాడు ఈ కన్నుతోటి దేహంతో నొయేకమైతే వాడు మరణిస్తాడే మరణించడా మరణిస్తాడు కానీ ఆ కంట్లో ఉన్న ద్రష్టతో మొదలుపెట్టి వాడి యొక్క యథార్థ స్వరూపం వైపు వెళ్ళాలి ఇలా డౌన్ కాదు రావడం ఎవరు ఎలివేట్ ఎలివేట్ చేస్తే అమృతం ఆ జీవుడే అమృతం అభయం అభయం భయం అనేది ఉండదు జీవ ఆత్మ యొక్క ఆత్మస్వరూపంలో భయం ఉండదు భయం ఉండాలి అంటే మీరు దేహాభిమానం కలిగి ఉండాలి దేహాభిమానం కలిగి ఉండాలి సో తర్వాత వీళ్ళు నా వాళ్ళు అని అరడదల మందిని పెట్టుకోవాలి వీళ్ళు నా వాళ్ళు అరడదల మందిని పెట్టుకోవాలి ఇంకా మిగతా ఆరు బిలియన్ ఏడు బిలియన్ మైనస్ ఇంకా మానవులు అంతమంది మిగిలేరు కదా వాళ్ళందరూ బంగాళాఖాతంలో పడ్డా అమెరికా అట్లాంటిక్ సముద్రంలో పడ్డా నాకేం పర్వాలేదు కానీ ఈ అరడజన మంది నా వాళ్ళు ఏమంటే నేను ఈ అరదల మంది ఇల్లు నా వాకిలి తర్వాత నా బ్యాంక్ అకౌంటు అని ఇలాంటి వివ కొన్ని మీరు పెట్టుకుంటే అంతా భయమే భయం తప్పింకేమింది అంతా భయమే భయం తప్పింకేదే ఉండదు భయమే ఉంటుంది ఇప్పుడు కోటి రూపాయలు అంచం తీసుకున్నాడంటే భయ స్వహ భయం పట్లేదు తీసుకున్నాడు భయం వాడికి ఏమిటి భయం నేనేమైపోతానో నా వాళ్ళు ఏమైపోతారో ఈ కోర్టు ఉంటే ఏమన్నా కొంత ఉపకారం అవుతుందేమో అని తీసుకున్నాడు భయం కానీ మీ యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటా అభయం అభయం అమృతం అభయం అంతేకాద ఇది ఏత బ్రహ్మ కాబట్టి జీవుణ్ణి మొదలుపెట్టి ఆ జీవుని స్వరూపాన్ని ఆవిష్కరించి ఆ జీవుణ్ణే బ్రహ్మగా నిగ్గుదేల్చినాడు దట్ ఈస్ నిగ్గుదేల్చుంటా ఆ ఎక్స్ప్రెషన్ మీకు అర్థమైందా మీడు ఒక మట్టి రాయి ముక్క తీసుకొచ్చాడు పీస్ ఆఫ్ స్టోన్ తీసుకొస్తే నువ్వు పడకరా ఇది స్టోన్ కాదు ఇది గోల్డ్ నగ్గెట్ బంగారపు ముద్దది నువ్వు పడకు అని దాన్ని శోధన చేసి పొందాలి ఏతదమృతమభయేతద్ బ్రహ్మా అని ఇది జాగ్రదవస్థ అక్కడ చేసిన పని అది యహ అక్షిణి ప్రసిద్ధో ద్రష్టా ద్రష్టృత్వ విభావ్య సహ అమృతాభయలక్షణాత్ బ్రహ్మ అన్యేత్ సత్ తమృతాభయ బ్రహ్మ సామానాధికరణ్యం న్యా ఒకవేళ అక్షిణి పురుషో అక్షిణి పురుష కంట్లో ఉన్న వ్యక్తి పురుషుడు అంటే ఎవడో స్పష్టంగా తెలుస్తూనే ద్రష్ట కంట్లో ఉండి చూచేవాడు ద్రష్ట అంటే నేను వాడు ఆ ద్రష్ట ద్రష్టగా స్వీకరింపబడేవాడు వాడు బ్రహ్మ కాదనుకోండి ఆ ద్రష్టగా స్వీకరింపబడేవాడు జీవుడే అనుకోండి వాడు బ్రహ్మ కాదనుకోండి అనుకోవడం ఏమిటి ఈ ద్వైతవాదాలన్నీ అలాగే ఉంటాయి వాడు బ్రహ్మ కాదు వాడు జీవుడే ఇప్పుడు ఈ ద్వైతం పోషించే వాళ్ళు వాళ్ళు ఉపనిషత్తు అంటారు ఉపనిషత్ వాళ్ళకి ఉపనిషత్తు ఎందుకు ఉపనిషత్తులో అద్వైతం కదా ఉన్నది నీకేమో తత్వమస్య అనేది పట్టుకుని నువ్వేం చేస్తావు దాన్ని నీకేమో వీడు వేరు వాడు వేరు కదా నువ్వు చక్కగా ఉపనిషత్తు కారంగా ఆగమ ఉంది అది పట్టుకోవాల అరుష్టపు శ్లోకాలతో అలాగే సర్గాస్త సర్గం ఉంటుంది కథాస్త కథ ఉంటుంది ఇలా పూజ చేయాలో అలా పూజ చేయాలంటే ఏదో చెప్తూ ఉంటారు వాహనాలు ముత్యాల కొందరి వాహనంలో ఊరేగించుంటాడు ఆగమంలో అది ఎలా ఊరేగించవచ్చు అవన్నీ చేయొచ్చు కానీ నీకు తత్వనసి ఎందుకు అనవసరం కదా కానీ అది పట్టుకుంటాడు పట్టుకునే అదిగో అక్షిణి పురుష అంటాడు అక్షిణి పురుష వీడికి ఎందుకండి వీడికి అనవసరం కదా వీడు ఊరేగింపు చేసుకోవడం మానేసి వీడికి అక్షిణి పురుష ఎందుకు వీడికి రేపు అజీర్ణం నా పశ్చితే ఓకే అక్షిణి పురుష కంట్లోపల ఉండి ద్రష్ట కంట్లో ఉన్నాడు ద్రష్ట ఈ ద్రష్ట మహావిష్ణువుకి కైంకర్యం చేయాలి అంటాడు వీడు తలకాయ కైంకర్యం వీడు ఏం మాటలు ఏం చేస్తాడు దాంతో ఆ మంత్రాన్ని ఎలా వ్యాఖ్యానం చేస్తుంది అక్కడ ఈ అక్షిణి పురుష ద్రష్ట ఆ పరబ్రహ్మ కంటే పక్షంలో బ్రహ్మణ అన్య చేత ఏ తద్ అమృతం అభయమే తద్ బ్రహ్మ అనే సమానాధికరణ వాక్యం అంటే ఒకే విభక్తి ఉంది అక్కడ అదే ఇది ఇదే అమృతము ఇదే అభయము ఇదే బ్రహ్మ ఆ ఇది బ్రహ్మ ఇది బ్రహ్మ ఇది బ్రహ్మ అనే ఆ సమానాధికరణం ఉంది అంటే ఒకే విభక్తి అంటే అర్థం ఏంటి సీత యొక్క భర్తయే రాముడు ఇప్పుడు సీత యొక్క భర్త వేరు రాముడు వేరు అలా ఉండదండి ఎక్కడ ఈ మూర్ఖత్వం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు సీత యొక్క భర్త రాముడు అంటే రాముడు అనే ఆయన వేరు సీత భర్త వేరునా అలా ఉండదు సీత యొక్క భర్త చేత రాముడు అన్నారనుకోండి అప్పుడు వేరవుతుంది ఎందుకంటే సీత యొక్క భర్త చేత రాము రాముడు అనకూడదు రావణుడు అన్నారనుకోడా ఇప్పుడు వేరు ఎందుకని సీత యొక్క భర్త చేత అంటే పని తృతీయ విభక్తి రావణుడు ప్రథమ వేరు వేరు వేర్ సెపరేట్ సీత యొక్క భర్త రాముడు అది గో సీత భర్త వేరు రాముడు వేరు అని అలా అనుకోడు తప్పదు కాబట్టి అక్షిణి పురుష ద్రష్టెవడైతే ఉన్నాడో వాడు ఏత వాడు వాడు సంస నువ్వు అలా పొరపడ్డావు నాకు తెలుసు నీ తెలివితేటలు నాకు తెలియనివి కావు నువ్వు పొరపడ్డావు కానీ నువ్వు ఆలోచించు ఆలోచిస్తే సంసారం ఎలా అయ్యాడో చూసుకో నేను సంసారినని భ్రమపడి సంసార అయ్యాడు ఎలా అయ్యాడో స్వామి రామతీర్థన్ అడిగారు మీ బంధువులు ఎవరండి అని అడిగారు రిలేటివ్స్ అంటే ఆయన చెప్పాడు ద ఎయిర్ ద రివర్ ద మౌంటైన్ ద ఎర్త్ ది స్పేస్ ఆర్ మై రిలేటివ్స్ you know why they are in my veins apaha a nadi jalamu na raktallo pravahisthadu raktasambandham ha a pruthivi na raktallo pravahisthadu aa vayu na gundallo kad kadaladutadu me na relatives anybody కాబట్టి వీడు వీళ్ళు నా రిలేటివ్స్ అని వీడు అనుకోవడమే వాళ్ళు అనుకోరు ఇదో ప్రారంభతో వాళ్ళు అనుకోవచ్చు కదా ఎప్పుడేదో ఒకసారి కొన్ని వాళ్ళు అనుకో వాళ్ళు అనుకుంటారా వాళ్ళు అనుకోరు ఇప్పుడు కొడుకుకోళ్ళు వాళ్ళు ఒక పిల్లలతో కరెక్షన్ వాళ్ళకి కాపురం చేసుకుంటున్నారు వాడు అనుకుంటాడా నాన్నగారిని వాడు ఎప్పుడైనా అనుకుంటాడా అసలు మీరు చెప్పండి అవన్నీ అండి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు వాళ్ళు అందులో వాళ్ళకేదో ఉంటుంది వీడు అనుకునేది సతమతం అవడమే తప్ప కాబట్టి నువ్వు నేను సంసారిని అని ప్రామిసరీ నోట్ రాసుకున్నట్టుగా రాసి ముఖానికి అతికించుకుని నువ్వు సంసారిమయ్యావు తప్ప నువ్వు ఆకాశము వంటి వాడు సంసారి కావు ఏతమృతం అభయం ఏతద్ బ్రహ్మ కాబట్టి భేదం అనేది జీవుడు దేవుడు బ్రహ్మ భేదం అనేది అక్కడ లేదు అది మొదటి పర్యాయంలో మొదటిసారి చేసినటువంటి బోధ